ఎప్పుడైతే అది గుర్తురాగానే ఉపేక్షించేస్తాడు ఇంకేముండదు అక్కడ నెక్స్ట్ అదేం చేస్తుంది ప్రకృతి తన ధర్మం ప్రకారం తన పని తను చేసుకుపోవాలిగా అదేం చేస్తుంది శోకంలోకి మారిపోతుంది సెకండ్ స్టెప్ ఎయ్ నువ్వు కర్మ అనే కదలిక కదలవా అయితే ఓకే సెకండ్ స్టెప్ గ్రాంటెడ్ శోకంగా మారిపోతుంది లోప లోపల ఏడుస్తుంటుంది ఇదే ఎప్పుడేం చేయాలి వాడు ఏం చేయడు కానీ లోప లోపల ఏడుస్తూ ఉంటుంది పిల్లలు చూడండి ముఖ్యంగా శైశవ అవస్థలో పిల్లలు వాడి లోపల వాడే నవ్వుకుంటూ ఉంటాడు వాడి లోపల వాడే ఏడుస్తూ ఉంటాడు వాడు ఏడుస్తూ ఉంటే పాపం తల్లి తట్టుకోలేదండి అయినా ఎందుకు ఏడుస్తున్నా నేనున్నా కదా నీ దుఃఖాన్ని పోగొట్టడానికి అంట వాడు వాడి లోపల ఏదో జరిగిపోతుంట అక్కడ సూక్ష్మ శరీరం బయట నుంచి ఏం జరగలేదు వాడి కానీ పిల్లలు లోపల లోపల లోపల లోపల ఏడుస్తూ ఉంటాడు బయటికి ఏడాడు వాడు ఏదో జరిగిపోతుంది వాడి లోపల సో ఐమ్ ఐ ఆమ్ విత్ యూ అని భగవంతుడు తల్లి రూపంలో వాడిని ఓదార్చేసాడు ఓదార్చగానే కిలకలాన వేస్తాడు వాడు కిలకలాన వేస్తే అందరికీ ఆనందం ఇంతకు మించి ఏముందండి యాజ్ సింపుల్ యాజ్ ఇట్ మానవ జీవితం ఈ రెండింటి మధ్యలోనే ఉందంటే సో శోకాన్ని ఏమైపోయాడు వెంటనే ఉదాసీనత ఈశ్వరాశ్రయాన్ని పొందేసాడు ఈశ్వరాశ్రయాన్ని పొందేదే ఉదాసీనత అయిపోతుంది వాడికి అప్పుడు ఉపేక్ష అవసరం వాడికి ఎందుకని ఉదాసీనత కర్ కర్త కర్త ఎవరయ్యా ఈశ్వరుడు కదా కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకిం పరం కర్మత జడం కర్మ జడ వస్తాయ బాబు అది నింది ఏం చేస్తుంది అది నింది ఏం చేయ చాలదు ఎందుకని నీవీశ్వరుడు ఈశ్వర ఆశ్రయంలో ఉన్నావు వెంటనే ఉదాసీనత సాధకుడు ఉదాసీనంగా ఉన్నాడు అదేదో శోకాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి వలవల విలవేల ఈ రెండు వస్తాయి శోకం అంటే ఏమి లేదు విలవేల వలవల ఈ రెండు గెలిపితే శోకం దాట్స్ ఇవి వచ్చి పోతూ ఉంటాయి సరే వచ్చిపోతే వాడేమి ఉన్నాడు ఉదాసీనుడే ఉన్నాడు కొండ మీద దేవుడు ఎలా ఉదాసీనంగా ఉన్నాడో అలా ఉన్నాడు కొండ మీద నుంచే చూస్తాడు ఎప్పుడు వాడు కిందకి దిగడు అయ్య తిరుమల నుంచి తిరుపతికి ఎప్పుడైనా వస్తారా రారు వారు తిరుమలలోనే ఉంటారు ఏమైనా సంచారం చేసినా వారి చుట్టూతా వారే నాలుగు మాటల వీధిలో వెళ్ళొస్తారు సూర్యప్రభ వాహనమైనా అక్కడే చంద్ర ప్రభ వాహనం అయినా అక్కడ కళ్యాణ కల్పవృక్ష వాహనమైనా అక్కడ ఏ వాహన సేవ అయినా అక్కడే అంతేగాని వారు కిందకు దిగిరారు పొరపాటును కూడా ఏడు కొండల కిందకు దిగిరారు కాబట్టి మానవుడు ఎక్కడ ఉండాలి ఏడు కొండల పైన ఉండాలి ఎప్పుడూ కూడా అంటే ఏడవ స్థానంలో ఉండాలి అంటే సహస్రార స్థానంలో ఉండాలి ఎప్పుడు కూడా కానీ మానవుడు ఎక్కడికి దిగి వచ్చేస్తూ ఉంటాడు ఎంతసేపు కింద తిరుపతికి వచ్చేస్తూ ఇంకా గట్టిగా మాట్లాడితే ద్వారకా తిరుమలకి కూడా వచ్చేస్తాడు ఇంకా అప్పుడు ఏమైపోయి ఇంకా ప్రమాదం వచ్చేసి ఇట్లాగా ఈ ఇత దిగి రాకూడదు అనమాట సో అది ఉత్తిష్టత ఆ దిగి రాకపోవడానికి అర్థమే పేరేమిటి ఉత్తిష్టత ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది వచ్చేస్తే ఏమైపోయింది ఈ మౌనం వృత్తి వృత్తికి వృత్తికి మనం మధ్యలో ఉన్న మౌనం వృత్తి స్వల్పమైపోయింది మౌనం వ్యాపకం అయిపోయింది మౌనం ఎప్పుడైతే వ్యాపకం అయిపోయిందో ఇప్పుడు వాడు మాట్లాడుతున్నాడో మాట్లాడకుండా ఉన్నాడు గంటల మీద లెక్కేసాం అనుకోండి అప్పుడు ఏమైపోయింది ఒకసారి కౌంట్ చేయాలి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చెప్తాడు అనమాట పక్కన ఓ వీడియో కెమెరా పెడతారు వాడిని పొద్దు నుంచి రాత్రి దాకా రకరకాల మాటల్లో మాట్లాడిస్తూ స రకరకాల ఇన్పుట్స్ ఇస్తూ అవుట్పుట్స్ వాడి దగ్గర తీసుకుంటూ వీడియో రికార్డ్ చేస్తారు తర్వాత వాడి వీడియో వాడికే చూపిస్తారు వాడు ఏ రేంజ్లో బాడీ లాంగ్వేజ్ కలిగి ఉన్నాడు వాడు ఏ రేంజ్లో యాక్షన్ చేశాడు వాడు ఏ రేంజ్లో రియాక్షన్ చేశాడు వాడి సినిమా వాడే చూసుకుంటే ఆహా అద్భుతం అనిపిస్తుంది మనలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా ఇంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారా అని మనకే తెలుస్తుందాం ఇప్పుడు ఎప్పుడైనా జీవితంలో ట్రై చేయండి దీన్ని డైరెక్ట్ ట్రైనర్ స్కిల్స్ అంటారు డిటిఎస్ అంటారు ఈ కోర్స్ ఈ డైరెక్ట్ ట్రైనర్ స్కిల్స్ ట్రైనింగ్కి వెళ్ళినటువంటి వాళ్ళకి ఒక ఉపయోగం ఉంది అనమాట అట్లాగే మాస్టర్ ట్రైనర్ అని కూడా ఉంటుంది రెండింటిలో ఏం చేస్తారంటే ముఖ్యంగా ఎన్సిఆర్ హెచ్ఆర్డిలో ఉంటుంది మరీ చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లో అక్కడ ట్రైనింగ్కి హైయెస్ట్ ట్రైనింగ్స్ ఇవే ఆ ట్రైనింగ్కి వెళ్ళాం మేము వెళితే మాకు ఏం చేశారంటే ఆరుగురు విద్యార్థులు ఒక మాస్టర్ ఇంతే వాడు పొద్దున్న సాయంత్రం దాకా మనతోనే ఉంటాడు రాత్రి కూడా మనతోనే ఉంటాడు అవసరమైతే వర్చువల్ గా కూడా ఉంటాడు ఇంకా వాడు మన వదిలిపెట్టాడు అనమాట వాడిగా వాడు మనం మార్చేదాకా వదిలిపెట్టాడుగా మనం అక్కడికి ఆ ట్రైనింగ్ ఎళ్ళు వాడు మారకపోవడం అనేది ఎందుకని వాడి పని ఏమీ లేదు వీడిని అనుక్షణం గమనించి నువ్వు అక్కడ బాగలేవు ఇక్కడ బాగలేవు అలా బాగలేవు ఎలా బాగలేవు అలా ఉండాలి ఎలా ఉండాలి ఇలా ఉంటుంది పైగా అక్కడ టాస్క్లు ఎలా ఇస్తారంటే i am giving you one minute time please explain something antad vadu okka nimisham ane chepali aa vishayam purthu aipovali one minute only are okka no, nimishallo oka vishayam asalu ela cheptam andi ok ganta time is ane cheptanem ilagavaledu no no i don't know all those things nu vedaina chepali kani adi samagraanga undali aa samagraanga unna vishayanni nu okka nimishallo chepali if you want i will give one more minute antad vadu chudandi ఎంత కన్సైజ్డ్గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తారంటే రెండు నిమిషాల్లో వాడు ఆ విషయాన్ని కంప్లీట్ చేసేస్తారంటే ఆయన వాడు ఏం చెప్తాడంటే యూ డోంట్ హ్యావ్ అనదర్ బ్రెత్ అంటాడు ఇంకొక శ్వాస తీసుకునే టైం లేదా నీకు యువర్ ఆన్ దర్జ్